శ్రవస్తవం జయశిఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృన్సాద్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓ సహనా సహనౌర్నక్కు సహంకర వహై ఏజస్వినధీతమస్తూ మా విషావై ఓ శాంతి శాంతిశాంతి సైంధవీల్య ఉదకే ప్రాస్ ఉదకమేవా అనువిలీయేత నాస్ ఉద్గ్రహణాయ సంతవరకు దృష్టాంతమే ఇంకా ఉంది దృష్టాంతం యతో ఎతస్ ఆదీత లవణమే అంతవరకు దృష్టాంతం దృష్టాంతం కొంచెం జాగ్రత్తగా గమనించాలి భాష్యకారులు దాన్ని చాలా శ్రద్ధగా వ్యాఖ్యానిస్తారు ఇక దారిష్టాంతికం ఏం వా అరే ఇదం మహద్భూతం అనంతమారం విజ్ఞానఘన ఏవా అది దారుష్టాంతికం సో అవతారిక భాష్యకారుల యొక్క అవతారిక తత్రేదం యదయమాత్మా ఇది ప్రతిజ్ఞాతం సో మనం బ్రహ్మా క్షత్రము ఎట్సెట్రా ఎన్ని విభాగాలు మీరు చేయడానికి అవకాశం ఉన్నదో దృశ్య జగత్తు ఆ సర్వము ఆత్మ చైతన్యం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఈ విషయాన్ని మనం చూసాం ఇది ప్రతిజ్ఞాతం అది విస్తారంగా మనం చూడడం అయినది తత్ర హేతు అభిహిత సో సర్వము ఆత్మయే ఎలా అవుతుంది ఆత్మకంటే భిన్నంగా ఉంటుంది కదా ఇప్పుడు తాను తాను తానిది తాను అంటే పెర్సనల్ తాను తాను కానిది ఇంపెర్సనల్ ఆ విధంగా రెండు ఉన్నాయి కదా ఒకప్పుడు తాను కానిది జగత్ అవుతుంది సాధారణంగా తాను కానిది జగత్తుంది అప్పుడప్పుడు తాను కానిది దేవుడు కూడాను దేవుడు కూడా తాను కానిది అనే కేటగిరీలోనే పడతాడు దేవుడు తనకంటే భిన్నంగా ఉన్నప్పుడు సో ఈ విధంగా ఉంటే ఆ భేదము అనుభవానికి వస్తూ ఇలా చెప్తారేమిటి సర్వము ఆత్మయే అంటే ఈ జగత్వ రూపంగా భాషించేది ఆత్మయే దేవుడు రూపంగా భాషించేది ఆత్మయే అంటే ఏమిటవుతుందో తెలుసునండి ఆ ఆత్మ సత్యవస్తు అవుతుంది తప్ప దాని ఎందు తాను అనేది ఏముండదు ఇంకా తాను అనే తాను అనే భావన ఉండాలంటే తాను కానిది ఉండాలి తాను కానిది ఉన్నప్పుడే తాను ఇక తాను కానిది ఏది లేదన్నప్పుడు ఇంకీ తాను కూడా ఉండదు అది శుద్ధమైన ఆత్మగా మిగిలి ఉంటుంది సో అంటే వాస్తవం ఏమనమాట ఒకే ఆత్మ చైతన్యము కలదు అది ఏ పరమార్థమైన తత్వము ఇంకా మిగిలిందేది కూడా తత్వం కాదు ఊరికే భాషించేదే తప్ప అది యథార్థం కాదు ఒకే ఒక ఆత్మ చైతన్యం కలదు ఆత్మచైతన్యంలోనే తాను తాను కానిది అనే విభాగం నిర్మాణమై ఉన్నది తాను కానిది మళ్ళీ జగత్తు దేవుడు అని రెండుగా విడదీసి ఉన్నది ఇక్కడ చిత్రం ఏమంటే తాను తాను కానిది అనే ఈ విభాగము కల్పితం ఒకే పరమార్థతత్వము నందు తాను తాను కానిది అనే విభాగాన్ని వీడు కల్పించుకున్నాడు సపోజ్ మనం ఆ విభాగాన్ని కల్పించినప్పుడు ఆత్మతత్వము అఖండమైన ఆత్మతత్వము అడ్డు చెప్పదు అదేవో అడ్డు చెప్పదు ఇప్పుడు మీరు మసక చీకట్లో త్రాడు చూసి పాము అనుకుంటే పాము ఆ త్రాడు వచ్చి అడ్డేని చెప్పదు సరే కార్యంగా ఉంటుంది తప్ప అదేమిటిరా నువ్వు నన్ను పాము అనుకుంటున్నావు విరిమోహం నేను త్రాడు మీకు ఏమైనా అడ్డం అది చెప్పదు మీరు ఎంత భయపడ్డా కూడా అదేమీ అడ్డు చెప్పదు లేకపోతే సర్వమును ప్రకాశింపజేసే సూర్యుడు అంతకంటే అడ్డు చెప్పడు కాబట్టి తాను తాను కానిది అనే డివిజన్ ఏదైతే ఉన్నదో ఆ డివిజన్నని ఆత్మ ఆత్మస్వరూపము కాదన్నదు అివిజన్ కూడా అనుగ్రహిస్తుంది అంటే ఆ చైతన్యమునందే తాను తాను కానిది అనే విభాగము అలా ప్రకాశిస్తూ ఉంటుంది సో ఎలా అయితే రజ్జు సర్పాది భ్రమలకు అధిష్టానంగా ఉంటూ ఉండు ఉంటుందో అదేవిధంగా అఖండమైన ఆత్మ చైతన్యము ఈ విధంగా తాను తాను కానిది అనేటువంటి ద్రష్టాదృశ్యము అనేటువంటి మౌలికమైన భేదమునకు ఆలంబనంగా ఆశ్రయంగా ఉంటుంది ఈ భేదము కూడా ఆ చైతన్య ప్రకాశము నుండే పుడుతుంది ఆ భేదము మనుగడ ఉన్నంతసేపు ఆ చైతన్య ప్రకాశంలోనే మనుగడను కలిగి ఉంటుంది అల్టిమేట్గా ఆ చైతన్య ప్రకాశంలోనే ఈ భేదము విలీనమవుతూ ఉంటుంది ఇదంతా కూడా విస్తారంగా హేతుయుక్తంగా చెప్పడమైనది హేతు ఏం చెప్పామంటే హేతు అంటే నామరూపములే విభాగము మీకు ఎక్కడ కనపడినా ఇప్పుడు తాను కానిది గలదు తాను కానిది జగత్తు తాను కానిది జగత్ అన్నప్పుడు ఏమిటది ఆ తాను కాని జగత్ ఏమిటది అంటే అసంఖ్యాకములైన నామరూపములు అయ్యా మంచిదే అసంఖ్యాకములైన నామరూపములే కానీ ఆ అసంఖ్యాకములైన నామరూపములు ఎలా తెలుస్తున్నాయి ఏ విధంగా తెలుస్తున్నాయి అంటే శబ్దస్పర్శ రూపరసంధముల రూపంగా తెలుస్తున్నాయి మీకు ఏ నామరూపం తెలిసినా శబ్దం ద్వారానో రూపం ద్వారానో రసం ద్వారానో తెలియాలి కదా కాబట్టి ఆ విధంగానే తెలుస్తున్నాయి కాబట్టి మనం అసంఖ్యాకములైన నామరూపములను శబ్దస్పర్శ రూపరస జ్ఞానములలో విలీనం చేస్తాం అక్కడికి ఆ సామాన్యంలోకి తీసుకొస్తాం ఎన్ని నామరూపాలు మీరు లెక్కలు వేసినా అవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసములు తప్ప వేరే ఏమీ కాదు ఇప్పుడు బట్టన్ షాప్కి వెళ్ళి మీరు ఎన్ని రకాల ఫ్యాషన్ల గురించి మాట్లాడినా ఎన్ని వేల ఫ్యాషన్ల గురించి మాట్లాడినా అవన్నీ కూడా పత్తి తప్ప వేరే ఏమీ కానీ కాలేదు అంతా తానాబానా తప్ప వేరే ఏమీ కాదు పోనీ తానాబానా అయినా తేడాగా ఉందంటే అది కూడా తేడాగా తానా కూడా పత్తియే బానా కూడా పత్తియే అంతకంటే వేరే ఏమీ లేనే లేదు సో అదేవిధంగా అసంఖ్యాకములైన నామరూపములన్నింటినీ శబ్ద స్పర్శాదులందు విలీనం చేస్తాం శబ్ద సామా ఆ విధంగా శబ్ద సామాన్యమునందు స్పర్శ సామాన్యము రస గంధ ఇత్యాది సామాన్యములలో విలీనం చేస్తాం ఈ సామాన్యములనన్నింటినీ మళ్ళీ తీసుకెళ్ళి మననము అనే సామాన్యంలో విలీనం చేస్తే దాన్ని తీసుకెళ్లి విజ్ఞానంలో విలీనం చేస్తే అంటే విజ్ఞానము యొక్క స్పందనయే జగత్వ రూపంగా భాషిస్తోంది ఆ విజ్ఞానం వెళ్ళి మహాసామాన్యం ప్రజ్ఞానఘనంలో విలీనం చేస్తే ఉన్నదంతా ప్రజ్ఞానఘనమే తప్ప ఎన్ని కనపడ్డా ఎన్ని భేదాలు కనబడ్డా ఉన్నది ప్రజ్ఞానఘనమే తప్ప వేరే మరొకటి లేదు అని ఈ విధంగా హేతు కూడా చెప్పుట అయినది భాష్యకారులు అవతారికనై నేను గడచన గ్రంథాన్ని ఒకసారి మీకు గుర్తు మధ్యలో నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది కనుక మళ్ళీ ఒకసారి గుర్తు ముందుకు వెళ్ళాడు ఆత్మసామాన్యత్వం ఆత్మజత్వం ఆత్మ ప్రళయత్వంచ అది హేతు ఆత్మకంటే భిన్నంగా ఏం లేదు ఉన్నదంతా ఆత్మయే అని చెప్పుటకు హేతువే వేమనగా సర్వము పరమాత్మ అనే సామాన్యమునందు విలీనమవుతుంది తర్వాత ఆత్మజత్వం ప్రకటమైనప్పుడు ప్రకటమవడమే పుట్టడం పుట్టడం అంటే ఏమీ ఉండదండి ప్రకటమగుటయే పుట్టుట పుట్టడం అంటే కొత్తగా ఏది పుట్టదు లేనిది పుట్టుకురాదు లేనిది ఎలా పుట్టుకు వస్తుంది ఇసుక ఇచ్చి నూనె తీయండి దాంట్లోంచి చూస్తాను నూనె నూనె తీయండి నూనె పుట్టించండి దాంట్లోంచి ఇసుకిచ్చి అంటే ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ఈ నూనె ఆడేవాడు ఉంటాడు గానుడు పెట్టుకునే మీరు ఇసుక సంచీడు ఇసుక పట్టుకెళ్ళి నూనె దీని నుంచి నూనెని సృష్టించబోయని ఇస్తే ఎలా సృష్టిస్తాడు సృష్టించడు ఎందుకని గానుగుంది కదా పని సృష్టించవచ్చు కదా అంటే దాంట్లో నూనె లేదు అంటే ఏమిటి నువ్వు ఉన్న నూనెను సృష్టిస్తావా అంటే నేను నూనెని నేనెలా సృష్టిస్తాను ఉన్న నూనెనే సృష్టిస్తాను ఇంకా ఉన్న నూనెని నువ్వు అంటే ఉన్న ప్రకట మొగుటయే పుట్టుక అంతకంటే వేరే ఏమీ లేదు ఈ మాత్రం తెలియదా మీకు ప్రకట పుట్టుక పిల్లవాడు పుట్టేడు అంటే అర్థం ఏంటి అంతకుముందు ప్రకటం కాకుండా ఉన్నాడు ఇప్పుడు ప్రకటమైనాడు అంతేదేదా కాబట్టి ఆత్మ చైతన్యమున్నందు ప్రకటమవుతాయే జగత్తు యొక్క పుట్టుక ఇంకా అంతకంటే వేరే ఏమీ పుట్టుక భగవాన్ మహర్షిని అడిగారు పుట్టినరోజు ఏమిటో ఎప్పుడని అడిగారు అడిగితే ఆయన నువ్వు వేళ పొద్దున్న నిద్ర నిద్ర లేచి దేహాభిమానం ఏ క్షణంలో పుట్టిందో అప్పుడే నువ్వు పుట్టావు అని చెప్పాడు నిద్రలో లేడుగా వీడు ఎందుకు లేడు దేహం లేదు దేహాభిమానం లేదు నిద్రలో అనిచేతను వీడు లేడు పొద్దున్న లేచాడు ముందు దేహం ప్రకాశించింది దేహంతో పాటుగానే దేహంతో తాదాత్మ్యము కలిగి దేహాభిమానం ప్రకటమైనది అప్పుడు పుట్టాడు వీడు అది వీడు పుట్టుక కాబట్టి వీడు నక్షత్రము రాసి తెలుసుకోవాలంటే పరిగెత్తుకెళ్ళి అప్పుడే చూసుకోవాలి ఏమిటి పంచాంగం చూసుకుని ఏ నక్షత్రమో తెలుసుకోవాలి ఆ నక్షత్రం ఎంతవరకు వ్యాలిడ్ అంటే ఆ రోజుకి వ్యాలిడ్ వీడు రాత్రి నిద్రపోయే వరకు వ్యాలిడ్ కాబట్టి ఆత్మజత్వం ఆత్మసామాన్యత్వం ఆత్మజత్వం ఆత్మ నుండి పుట్టుట అనర్థం ఆత్మచత్వంటే ఆత్మ పుట్టుటే కదా ఆత్మ నుండి పుట్టుట పంచమే తత్పురుష ఆత్మ ప్రళయత్వం చళ్ళీ విలీనమైపోయినప్పుడు ఆత్మయల్లే విలీనమకుట తస్మాత్ ఉత్పత్తిస్థితి ప్రళయకాళ ప్రజ్ఞాన వ్యతిరేక అభావాత్ ప్రజ్ఞానం బ్రహ్మైవ ఆత్మైవేదం సర్వీ ప్రతిజ్ఞాతం ఎత్ తర్కత సాధితం తస్మాత్ అంటే కాబట్టి అంటే సామాన్య విశేష రూపంగా ఉండే ఈ జగత్తు అంటే శబ్దవిశేషములు శబ్దసామాన్యము రూపవిశేషములు రూపసామాన్యము ఈ విధంగా సామాన్య విశేష రూపంగా ఉన్నటువంటి జగత్తు ఆత్మ ఆత్మచైతన్యంలో విలీనమైపోవుట అనే కారణం చేత తస్మాత్ ఉత్పత్తి కాలము స్థితి కాలము ప్రళయకాలము జగత్తు పుట్టింది ఎప్పుడు పుట్టిందండి మీరు నిద్ర లేచినప్పుడు పుట్టిందండి మీరు ఆలోచించుకోండి జగత్తు ఎప్పుడు పుట్టిందండి నిద్రపోతుంటే జగత్తు లేదు మీరు నిద్ర లేచినప్పుడు కూర్చుని సో ఇప్పుడు మీరు సపోజ్ నిద్ర లేచి స్నానం చేసి మనస్సు ప్రశాంతంగా ఉందనుకోండి ఏదో సూర్యుని ముందు నిలబడి దండం పెడుతున్నారనుకోండి ఆ టైంలో మీ మనస్సులో ఇంకేమీ లేదు అలా సూర్య భగవాను యొక్క ప్రార్థన తప్ప ఇంకేమీ లేదు ఆ టైంలో మీకు ఈ సంసార భారం అనుభవానికి రాదు ఎందుకని మీరు దాన్ని భావన చేయట్లేదు కాబట్టి అనుభవానికి రాదు సంహ్ ఆ సూర్యుడి ముందు నిలబడడం ఆయనకు దండం పెట్టడం ఈ ఇది ఇదేం చేసుకుందంటే ఆ సంసార వాసనలు అవి ఉద్బుద్ధం కాకుండా అవి తల అది కవర్ చేసి పెడుతుంది కాబట్టి ఆ ప్రార్థన చేసిన రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీకు సంసారం మీకు భాషించ అప్పుడు మీకు నేను సంసారిని అనే అనుభవం కూడా కలగదు ఒక లోటు ఓ వెలితి ఓ దుఃఖము ఓ భయము ఒక జనరల్ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఇది మనతో పాటు ఉంటాయి ఇవన్నీ అవి ఏమీ అనుభవానికి రావు అక్కడ దండం పెట్టడం అయిపోయింది పెట్టడం అయిపోవాలని మనస్సు తొందర ఉంటుంది ఈ దండం పెట్టడం అయిపోతే మళ్ళీ అది తన పని తను మొదలు పెడుతుంది అలాగా థాట్స్ని అలా గుట్టల కింద పోస్తూ ఉండడం మనస్సు యొక్క లక్షణం అది అలా దొలిచేస్తూ ఉంటుంది కుమ్మరి పురుగు దొలిచినట్టుగా దొలుస్తూ ఉంటుంది సో అది మనస్సు యొక్క లక్షణం అది అది ఆగి ఉన్నది ఆ ప్రార్థన చేసే టైంలో అందుకోసమని మీకు మీకు ఒక ప్రసన్నత ప్రశాంతి అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఈ ప్రసన్నత ప్రశాంతి సూర్య భగవానుడి దగ్గర వైకుంఠం దగ్గర నుంచో మీరు వస్తుందనుకుంటున్నారు అది సత్యమే కానీ ఆ సూర్యభగవానుడు ఆ వైకుంఠము ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేదు అది సంగతి ఈ లోపల మనస్సు ఏదో ఒక ఇష్యూని గుర్తు చేస్తుంది ఏదో ఒక సంసారపు విషయాన్ని గుర్తు చేస్తుంది ఏదో వాడు మనకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి లేకపోతే పదివేల రూపాయలు వాడు బాకీ ఉన్నాడు అని గుర్తు చేస్తుంది దాంతో వీడికి అప్పుడే గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది అప్పుడే ఉదయమే అప్పుడే స్నానం చేసిన సూర్యుడికి దండం పెట్టుకుని ఇంకా వాడు అడుగు యువతలకు వేసాడో లేదో గుండెలో రాయబడ్డటోడు వీడు మొహం ఇచ్చాయి పదివేలు వీడి ఇస్తాడో ఇవ్వడో పదివేలు వాడు ఇచ్చేస్తే వీడి కృతార్థుడైపోతాడా జీవితంలో లేకపోతే వాడు ఇవ్వకపోతే వీడు నాశనం అలా ఏముండదు తర్వాత రోజులు వేగంగా దుర్లుకుంటూ పోతున్నాయి రోజులు అలా దొర్లిపోతూ ఉంటాయి ఈ రోజులు దొర్లిపోతుంటే వీడెంతకాలం ఉండేనో ఆ వీడి గిడ ఇవ్వాల్సిన వాడు వాడెంతకాలం ఉండేను కానీ ఇదంతా మనస్సు ఒప్పుకోదు మనస్సు ఇదంతా ఒప్పుకోదు ఆ ఈ మెట్ట వేదాంతానికి ఏం లే ఆ డబ్బు సంపాదించుకోకపోతే ఇప్పుడు ఖర్చు ఉందని అంటుంది మనస్సు కాబట్టి వీడు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో పడిపోతాడు పడిపోయి సంసార ఆ క్షణంలో వీడు సంసార ఆ క్షణంలో వీడు సంసార అయిపోతాడు వీడు వీడు ఎంతవరకు పతితుడైపోతాడంటే అంతకు ముందు క్షణంలో సంసారి కాడు అంతకు ముందు క్షణంలో ఫలానా వ్యక్తి కూడా కాదు శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు అంతకు ముందు క్షణంలో వీడు కనుక తెలుసుకోగలిగితే వీడికంటే భిన్నంగా ఆ సూర్యుడు ఉండడు వీడికి సూర్యుడికి అభేదమే అనుభవానికి వస్తుంది వీడు కనుక సరిగ్గా తెలుసుకోగలిగితే కానీ అక్కడి నుంచి పడిపోయి సంసార అయిపోతాడు సంసార లోతుగా పడిపోతాడంటే ఈ సంసారమంతా సత్యమని భాషిస్తుంది అదిగో ఆ సూర్యుడినో లేకపోతే ఆ సూర్యుడు వెనకాల ఇంకో దేవుడు కూర్చుని ఉన్నాడు కోరికలు తీర్చమని అడిగితే వాడు తీరుస్తాడనే లెవెల్లోకి విడిపోతుంది చూడండి ఎక్కడిదాకా విడిపోయాడు ఇది సంసారం మీరు ఒక్క పిసరో ఆత్మవిమర్శ చేసుకుని ఏమిటి సంసారం నా ఇందు యథార్థంగా ఉన్నదా ఈ మిత్రులు ఈ శత్రువులు ఈ లాభాలు నష్టాలు ఈ జయాలు అపజయాలు ఈ మానాలు అవమానాలు ఇవన్నీ నాలో ఉన్నాయా నేను ఆ సంగుణ్ణి కాదు అని మీలో మీరు ప్రశ్న వేసుకుంటే మీరు సంసారంలో పడిపోవడం కొంచెం ఆలస్యం అవుతుంది ఇంకో రెండు నిమిషాలో మూడు నిమిషాలో వాయిదా వేసుకోవచ్చు ఇట్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఆ కాబట్టి మీరు అంటున్న సంసారము అది ఆత్మస్వరూపం నుంచి ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుందని ఆత్మ చైతన్యం కంటే ఎప్పుడూ దానికి మనుగడ లేనే లేదు పుట్టినప్పుడు ఉన్నప్పుడు విలీనమైనప్పుడు ఇన్ ఆల్ త్రీ కంటెక్స్ట్స్ అది ప్రజ్ఞాన వ్యతిరేకమైన అభావా అది ఆ ప్రజ్ఞానము కంటే భిన్నంగా లేనే లేదు చూడండి సర్వమునకు ఒకే ఒక స్రోతస్సు ఒకే ఒక సోర్స్ ఈ సోర్స్ని తెలుగులో అనువాదం చేయటం కష్టం అండి ఉద్గమ ఏదో కఠినమైన సంస్కృత పదాన్ని పెట్టాము మీరు చెప్పండి సో సోర్స్ని ఎలా అనువాదం చేస్తారు మోలం అంటే ఏదో కింద మీద బట్టి సర్దుబాటు చేసుకోవాలి ఆరిజిన్ అవుతుంది మూలమైతే సోర్స్ అంటే అక్కడి నుంచి ఆ శ్రోతస్సు ఆ స్రోతస్సే బాగుంది ఉద్గమ స్థానము బాగానే ఉంది నేను యమునోత్రి వెళ్ళినప్పుడు ఎవరన్నా యమునోత్రి ఇక్కడే పుట్టిందా అడిగారు అంటే అన్నాడు ఇక్కడ దేవాలయం కట్టారు కాబట్టి ఇదే యమునోత్ర కింద తీసుకో అన్నాడు ఆయన అంటే నేను అన్నాను అసలు ఇంకా పైన ఉందా ఎందుకంటే అక్కడికి కూడా పయనించి వస్తాం ఇది యమునోత్ర అన్న చోట పైనుంచి వస్తాం ఇంకా పైన ఉందా అని అంటే అతను అన్నాడు ఎవరిన్నాడు తెలిసిన అసలీ ఉద్గమ స్థాన్ థర్టీన్ కిలోమీటర్స్ ఊపర్ హాయ్ అని ఆ సంస్కృతి పదం వాగాడు అసలైన ఉద్గమ స్థానము పదమూడు కిలోమీటర్ల ఉంది నువ్వే నువ్వేమెక్కుతావు ఇక్కడికే నువ్వు ఆయాసపడావు అంటే నేనేమే ఎక్కాను ఉదండం పెట్టుకుని ఆ దూరంగా ఎక్కడో ఉంది పైన ఎక్కడో ఉంది దారి కూడా లేదు దాన్ని సోర్స్ సో దట్ ఈస్ ది సోర్స్ ఆ విధంగా ఈ మీరు సంసారం అని ఏదైతే ఆడుతున్నారో అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది ఆత్మస్వరూపం నుంచి ఉద్భవిస్తుంది మీ చైతన్యం నుంచి అది ఉద్గమిస్తూ ఉన్నది తర్వాత అది విలీనమైనప్పుడు మీలోనే విలీనమైపోతుంది కాబట్టి మీరు మిత్రుడన్నా శత్రువు అన్నా లాభం అన్నా నష్టం అన్నా ఏదీ కూడా మీకంటే భిన్నంగా ఏదీ లేదు సర్వము మీ స్వరూపము గలదు కాబట్టి ప్రజ్ఞానమే సర్వము ప్రజ్ఞానం బ్రహ్మ అదియే ఆత్మ కాబట్టి ఈ సర్వము ప్రజ్ఞానము ఈ సర్వమే బ్రహ్మ అది ఆత్మ అదియే బ్రహ్మ అది ప్రజ్ఞానము అని ఈ విషయాన్ని ఈ విషయాన్ని చక్కగా నిరూపించడమైనది ప్రతిజ్ఞ చేసి అంటే ముందు దీన్ని నీకు నేను బోధిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తత తక్కత సాధితం దానిని యుక్తియుక్తంగా నిరూపించడమైనది ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు చేసే క్రియలన్నిటికీ మూలము ఆ ప్రాణశక్తి దానికి మూలము ప్రజ్ఞానము మీ యొక్క జ్ఞానములన్నింటికి శబ్దజ్ఞానము రసజ్ఞానము స్పర్శ జ్ఞానము ఈ జ్ఞానములన్నింటికి మూలము విజ్ఞానము ఆ విజ్ఞానానికి మూలము శ్రోతస్సు అది కూడా ఆ ప్రజ్ఞానమే కాబట్టి మీ జీవితం ఏమిటండి మీ విజ్ఞానము మీ ప్రాణము అంతకంటే మీ జీవితం వేరే ఏమున్నది కాబట్టి ఈ జగత్ అన్నది కూడా ఈ విజ్ఞానాన్ని ప్రాణాన్ని పరిధి దాటేసి వేరే ఎక్కడున్నది అవుట్ సైడ్ ఎక్కడున్నది ఇప్పుడు స్వర్గలోకం ఉందన్నాడు ఎక్కడుందిరా స్వర్గలోకం ఉంటే ఆకాశానికి బయట ఉంది అన్నాడు ఆకాశానికి బయట ఉండడం ఏమిటి అసలు బయట అనేది ఒకటే ఉండాలంటే ఆకాశం లేకుండా బయట అనే మాట ఉండదు కదా లోపల బయట దేని ఉంటాయండి ఆకాశముందు ఉంటాయి విత్ ఇన్ దిస్ స్పేస్ యూ హ్యావ్ విత్ ఇన్ వితౌట్ అంతేకాని అవుట్ సైడ్ స్పేస్ అంటూ ఏమీ ఉండదు అటువంటి ఎక్స్ప్రెషనే తప్పు అంటే అర్థం ఏమిటి స్పేస్ అనే భావనకు అతీతమైనటువంటి తత్వము అని అర్థం చేసుకోవాలి తప్ప స్పేస్ను నువ్వు అట్టి కాలము ఆ స్వర్గం కూడా స్పేస్లోనే ఉంటుంది శంకరులు అంటారు వైకుంఠం కూడా స్పేస్ లోపలే ఉంటుంది అండ్ డేర్ ఫార్ ఇట్ ఫాల్స్ అందర్శం అని అంటారు వీళ్ళు అంటున్న వైకుంఠం అది కూడా సంసారంలో భాగమే అవుతుంది అంచేతన ఆ కథలన్నీ ఎలా ఉన్నాయి వైకుంఠానికి సంబంధించిన కథలన్నీ ఎలా ఉన్నాయి సంసారం కథల్లో ఉన్నాయా లేదా జయుడు విజయుడు కాపలా కాయడం వాళ్ళకి శాపాలు తగలడం వాళ్ళు అదంతా కూడా మన ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఒకప్పుడు ప్రమోషన్లు వచ్చి ఒకప్పుడు డిమోట్ అయినట్టుగా లేవు ఇప్పుడు ఆచార్య అని ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఆయన ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు వెళ్ళి ఆయన ఆ జై విజయుడు ఫీల్ అయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన నేను ఏమీ అగరు ఎప్పుడో ఒక్క పావలా కూడా నేను లంచం తీసుకోలేదు నా నెత్తమైన పాత శ్రీ తుట్టంతా నన్ను జైల్లో కూర్చోబెట్టారు అని చెప్పేసి ఆయన వాపోతున్నారు ఆయన ఎవరో అన్నారు నాతో ఆయన చాలా క్లీన్ ఆఫీస్ కానీ వీళ్ళు స్కేప్ కోర్ట్ చేశారు ఆ జై విజయంలో అలాగే స్కేప్ కోట్లు అయ్యారు వాళ్ళ లోపలికి రానివ్వద్దని లక్ష్మీదేవి చెప్పింది నిజంగా మీరు వాళ్ళతో చూస్తే తెలుస్తుంది ఒకసారి లక్ష్మీదేవి విష్ణుతో ఏకాంతంలో ఉండేదో కొంచెం చనువుగా మాట్లాడుతున్న సమయంలో ఎవడో అతడికి తోసుకొచ్చాడు తోసుకొస్తే ఆవిడ చాలా సిగ్గుపడిపోయి తర్వాత జైవి మీద కోప్పడింది అసలే ఆ కార్యక్రమం వచ్చిన ఆయన విష్ణుతో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆవిడ విష్ణుతో మాట్లాడడం పూర్తి ఆవిడ తన ప్రసాదానికి తను వెళ్తూ వెళ్ళిద్దరిని పక్కకి విడిచేయారా నేను లోపల విష్ణుతో మాట్లాడుతుంటే మీరిద్దరూ ఈ పిచ్చి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునే కపల కాయొద్దా అంటే అమ్మ మేము ఆపే ప్రయత్నం చేశాం వాడు వినలేదమ్మా తోసుకొచ్చేసేయడం వీళ్ళంటే ఇంకీ పైన లోపలికి రాకుండా ఉండడం కోసమే మిమ్మల్ని కాబట్టి ఆ మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలక్కర్లేదా అని ఆవిడ కోపడింది కోపడితే అమ్మగారు కోపడ్డారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఈ శరత్కుమారుడు సముద్రుడు వస్తే కాబడ్డారని అడ్డంగా నిలబడ్డారు వాళ్ళు మీరు భాగవతం చూసుకోండి అప్పుడు కొనే అడ్డంగా నిలబడితే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారని ఊరుకోవచ్చు ఆయన ఆయన శాపం ఒకటపాల సెడ్డు వేళ ఆ శాపానికి మళ్ళీ విష్ణు వచ్చి పరిష్కారం ఇదంతా మీకు సంసారం లాగా లేదు కాబట్టి సో సంసా ఆకాశం అంటే కూడా బ్రహ్మాండంలో అంతర్గతమే ఆత్మ చైతన్యము ఆకాశమునకు అతీతమైనది దేశ పరిచ్ఛేదమునకు అతీతమైన అదే అసలైన వైకుంఠం అది వైకుంఠం అంటే ఆ ప్రజ్ఞానము పరబ్రహ్మ ఆత్మ అన్నారే దానికే వైకుంఠం అనిపారు సో ఇదంతా కూడా తర్కత సాధితం చూడండి ఇప్పుడు మీరు ఘటాన్ని ఈ ఈ డైనమిక్స్ ఆఫ్ నా నోయింగ్ డైనమిక్స్ ఆఫ్ కాగ్నిషన్ మీరు అర్థం చేసుకోవాలి డైనమిక్స్ ఆఫ్ కాగ్నేషన్ మీరు ఘటాన్ని చూసుకున్న చూశారు ఘటం తెలిసింది మీకు ఘట జ్ఞానం కలిగింది ఎలా కలిగింది ఘట జ్ఞానం కన్ను ద్వారా కలిగింది కన్ను ద్వారా ఏమిటండి మనస్సు కదా మనస్సు లేకుండా ఉత్తి కన్నుతో మీకు ఘట జ్ఞానం కలగదు కన్ను తెరిచి ఉన్నా మనస్సు ఇంకో చోట ఉంటే ఎదురకుండా ఉన్నది ఘటము మీకు తెలియదు కాబట్టి కన్ను ద్వారా కలిగింది కానీ కలిగింది దేనికి కలిగింది మనస్సునకు కలిగింది కాబట్టి మనస్సు ఘటాన్ని తెలుసుకుంది ఎలా తెలుసుకుంది హావ్ దీనికే వృత్తి వ్యాప్తి ఫలం వ్యాప్తి అని రెండు ఉంటాయి క్లీన్గా మనకు అర్థం అవుతుంది ఈ మనస్సు దానిని నేను లఘు లాఘవంగా చెప్తున్నా తేలిగ్గా చెప్తున్నాను ఈ మనస్సు ఏం చేస్తుందంటే దేనిని తెలుసుకుంటుందో ఆకారాన్ని పొందుతుంది ఘటాకారాన్ని పొందుట ద్వారా ఘటాన్ని తెలుసుకుంటుంది మనస్సు మనస్సు ఘటాకారం పొందాలి లేకపోతే ఘటజ్ఞానం కలగద్దాలి మనస్సు ఘటాకారం పొంది ఘటాన్ని తెలుసుకుంటూ ఆ తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటుందో తెలుసునా ది అదర్ అన్నట్టుగా తెలుసుకుంటుంది ఇట్ ఈస్ ది అదర్ అన్నట్టుగా తెలుసుకుంటుంది అంటే అది ఇంకొక ఇంకోటి భిన్నము అనే విధంగా తెలుసుకుంటుంది ఇప్పుడు మనస్సు ఘటాకారం అయిపోతే ఇప్పుడు ఘటం ఏమిటి మనస్సేగా మనస్సు ఘటాకారాకారితమైపోయిందండి అప్పుడు మనస్సే ఘట రూపంగా ఉన్నది మనస్సే ఘట రూపంగా ఉన్నప్పుడు ఈ మనస్సు యొక్క ఘటరూపము అదర్ ఎలా అవుతుంది తానే అదే అవుతుందిగా కానీ ఎప్పుడైతే ఘట రూపాన్ని పొందిందో ది అదర్ అనే విధంగా తెలుసుకుంటుంది ఇప్పుడు ఘటం బయట ఉంది దేనికి బయట ఉన్నది మనస్సుకి తెలుసుకునే మనస్సుకి బయట ఉందా లేకపోతే దేహానికి బయట ఉన్నదా మనస్సుకి బయట లేదు దేహానికి బయట ఉన్నది మనస్సు లోపలే ఉంది కానీ మనస్సు ఎలా తెలుసుకుంటుంది బయట ఉంది అని తెలుసుకుంటుంది నాకు బయట ఉన్నది అని తెలుసుకుంటుంది ది అదర్ అని తెలుసుకుంటారు సో ఈ విధంగా దేర్ ఈజ్ నో అదర్ దేర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ ఎవ్రిథింగ్ ఈజ్ యువర్ సో ఆ మనస్సు వాస్తవానికి ఆ చైతన్య ప్రకాశంలో వచ్చేటువంటి కదలిక తప్ప వేరే ఏమీ లేదు కాబట్టి ది అదర్ అని మనస్సు చేత గ్రహించబడే ఘటము ఈ ఘటాన్ని తెలుసుకునే నేను అనే జ్ఞాత ఈ రెండూ కూడా మనస్సే మనస్సే అలా అవుతుంది మనస్సే అలా అవుతుంది ఈ మనస్సేమవుతుందంటే ఘటన తెలుసుకున్నప్పుడు రెండు ముక్కలు కూర్చుంటుంది ఓ ముక్క జ్ఞాత ఇంకో ముక్క జ్ఞేయ దీనికి దృష్టాంతం చెప్తారు ఓ ఫౌంటైన్ ఉంది ఫౌంటైన్స్ ఉంటాయి కదా ఈ ఫౌంటైన్ నుంచి రెండు కాడలు ఉన్నాయి దానికి మీరు పంప్ ఆన్ చేయగానే నీరు పైకి లేస్తుంది పైకులేసినప్పుడు రెండు కాడల్లోంచి వెళుతుంది అది ఆ నీరు ఓ కాడలోంచి నీరు ఇటు పడుతుంది ఇంకో కాడలోంచి నీరు అటు పడుతుంది ఇప్పుడు మీరేమంటారు ఇది వేరు అది వేరు ఇది లెఫ్ట్ సైడ్ నీరు అది రైట్ సైడ్ నీరు అని అంటారా అనరా రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ స్ట్రీము అది రైట్ సైడ్ స్ట్రీము అని అంటారు రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి స్ట్రీమ్స్ రెండు ఉన్నాయి కానీ రెండు నీళ్లు ఉన్నాయా ఒకే నీరు కదుదా నాకి కాబట్టి అదేవిధంగా మనస్సులో జ్ఞాత జ్ఞేయము ఘటము జ్ఞేయము విడు జ్ఞాత సో నేను పరిచ్ఛిన్నమైన అహంకారం నేను జ్ఞాత అనేది మనస్సు యొక్క స్ట్రీమే ఘటము జ్ఞేయము అన్నది మనస్సు యొక్క స్ట్రీమే ఆ రెండు స్ట్రీమ్స్కి మనస్సు అని పేరు మనస్సే రెండు ముక్కలు అవుతుంది స్ట్రీమ్ కదలిక ఉండాలి చలన ఉండాలి సో ఆ రెండు స్ట్రీమ్స్ ఒకే నీటి నుండి ఆవిర్భవించినవి అదేవిధంగా జ్ఞాతా జ్ఞేయము అనే విభాగము ఆ రెండు యొక్క రెండు స్పందనలు రెండు చలనములు కూడా ఒకనొక చలనానికి జ్ఞేయము ఇంకొక చలనానికి జ్ఞాతానికి పేరు ఈ రెండు చలనములు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి ఒకే నీటి నుండి ఒకే చైతన్యం నుంచి ఆవిర్భవిస్తున్నాయి కాబట్టి ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా అదర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ దే కాబట్టి ఆత్మ చైతన్యమే మనస్సు ద్వారా అదర్ అయినట్టుగా భాషిస్తూ ఉంటుంది అదే మాయతమే మాయ అన్నారు ఉన్నది ఇప్పుడు ఆ నీరే ఉందనుకోండి అది ఇలాగ స్ట్రీమ్ కింద వస్తే ఒకే నీరు రెండు వేరువేరు స్ట్రీమ్స్ అయినట్టు ఆ రెండు స్ట్రీమ్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్ ఉన్నట్టు మీకు అనుభవం కలుగుతుంది తప్పు కదా వాటర్ రెండు స్ట్రీమ్స్ కాలేదు వాటరు వాటర్గానే ఉంది అవి ఆపోజిట్గా ఉన్నట్టు కనపడుతాయే తప్ప అవి ఆపోజిట్ ఏమీ కాదు ఒకే సోర్స్ నుంచి వచ్చే మళ్ళీ ఒకే సోర్స్లో విలీనం అయిపోతాయి ఉడికే మనకి కనపడే రూపాలను బట్టి మనం క్రమపడుతూ ఉంటాము కాబట్టి ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఏమీ లేనేలేదు సర్వము ఆత్మచైతన్యమే సర్వమిదం యదయం ఆత్మ ఈ ఆత్మ అనేది ఏదైతే కలదో ఈ సర్వము అంటే అనే విషయాన్ని తర్కత సాధితం సో యుక్తులతోటి దీనిని నిరూపించటమైనది స్వాభావికోయం ప్రళయ పౌరాణిక వదంతి పౌరాణికులు ఏం చేశారంటే ఈ ప్రళయాన్ని అనేక రకాలుగా వర్ణించారు పౌరాణికులు ఏం చేస్తారంటే దర్శనాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి జనానికి బోధిస్తారు అది పౌరాణికుల యొక్క లక్షణం పౌరాణికులంటే కథలు చెప్పే వాళ్ళు కాదండి వాళ్ళు ముందు దార్శనికులు అయి ఉండాలి వాళ్ళు తత్వం తెలుసున్న వాళ్ళు అయి జనసామాన్యానికి అనుకూలంగా ఉండడం కోసం కథలు చెప్తారు వాళ్ళని పౌరాణికులు అంటారు పౌరాణికులు ఈ ప్రళయాలని వర్ణించారు సో నైమిత్తిక స్వాభావిక ఆత్యంతిక భేదాత్ త్రివిధోలయ అని మూడు రకాల ప్రళయాలు వర్ణించారు దీంట్లో ఒకటి సృష్టి దృష్టివాదం భగవంతుడు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి మనకి జగత్తు కనపడుతోంది సృష్టి దృష్టివాదానికి సంబంధించిన ప్రళయం ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడో వాడే ఆయనే ప్రళయం కూడా చేస్తాడు అది ఒక ప్రళయము బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు చేసే ప్రళయం ఒకటి తర్వాత మీరు రోజు రాత్రి నిద్రపోతూ ఉంటారు దానికి నిత్య ప్రళయము అని పేరు బ్రహ్మదేవుడు చేసేదాన్ని నైమిత్తిక ప్రళయం అని ఉండి ఆ నిమిత్తం వచ్చినప్పుడు అంటే ఆ కల్పం పూర్తయినప్పుడు ఆయన ప్రళయం చేస్తాడు అది సృష్టి దృష్టివాదంకి చెందిన ప్రళయం దాన్ని తిరగండి దృష్టి సృష్టివాదంలోకి రండి వచ్చినప్పుడు మీరు నిద్రపోతే ఆ జగత్ ఏమవుతుంది మీలో విలీనం అయిపోతుంది మీరు నిద్రలేస్తే ఏమిటవుతుంది మళ్ళీ మీ నుంచి పుడుతుంది కాబట్టి దీన్ని నిత్య ప్రళయము ప్రతిరోజు ప్రళయం ఈ రెండు ప్రళయాలు కాకుండాగా ఇంకో ప్రళయం గలదు దానికి ఆత్యంతిక ప్రళయము అని పేరు అంటే వీడు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని మహాజ్ఞాని అయిపోతాడు జీవన్ముక్తుడైపోతాడు అప్పుడు వాడి దృష్టిలో జగత్తు కనబడేదే కానీ ఉన్నది కాదు వన్స్ ఫర్ ఆల్ జగత్తు వాడి యొక్క స్వరూపంలో విలీనమైపోయి ఉంటుంది మిత్రుడు కానీ శత్రువు కానీ అనుకూలం కానీ రాగం కానీ ద్వేషం కానీ లాభం కానీ నష్టం కానీ జయం కానీ అపజయం కానీ మానం కానీ అవమానం కానీ ఈ ద్వంద్వాలన్నీ కూడా వింగేసి కూర్చుంటాడు శివుడు విషంతాగాడంటే దాని పేరే సో దీన్ని జ్ఞాని యొక్క ప్రళయము దీనిది ఆత్యంతిక ప్రళయము అని అంటారు సో దానికే స్వాభావిక ప్రళయము అని కూడా ఇంకొక పేరు స్వాభావికలే సిద్ధిపూర్వ కలయత్వా విశేష వార్తికే దర్శిత సో స్వాభావి కోయం ప్రళయ ఇది పౌరాణిక వదంతి సో ఈ జ్ఞానము ఆ సర్వము ఆత్మయందు విలీనముగుట అనేటువంటిది ఏదైతే కలదో ఇది పౌరాణికులు చెప్పేటువంటి ఇతర ప్రళయములు అంటే బ్రహ్మదేవుడు చేసే ప్రళయం కంటే భిన్నమైనది అజ్ఞానిక ప్రళయం ఒకటి ఉంటుంది రోజు వాడి సంసారం రోజు విలీనమవుతూ ఉంటుంది సరే అజ్ఞానికి వాటి సంసారం రోజూ విలీనం అయిపోతూ ఉంటుంది కదా దానికే నిత్య ప్రళయం అన్నారు ఆ రెండు ప్రళయముల కంటే కూడా విలక్షణమైనటువంటి ప్రళయము స్వాభావిక ప్రళయము దాన్ని శంకరులు అక్కడ వార్తీకారుడు ఏమంటున్నాడంటే స్వాభావిక లయస్యా దీపోర్వక లయాద్విశేషో వార్తికే దర్శిత ఇది ఇది కన్ఫ్యూజింగ్ కాంటెక్స్ట్ ఇది ఎటు సరళంగానే ఉందని అనిపిస్తుంది కానీ కొంత వ్యామోహాన్ని కలిగిస్తూ కార్యాం ప్రకృత ఆశ్రితత్వం స్వాభావికవం కార్యములన్నీ ప్రకృతియందులయముగుటయే స్వాభావికము అని టీకాకారం వాచ సరే ఇప్పుడు తెలిసింది స్వా తర్వాత వాక్యంలో ఆత్యంతిక ప్రళయం అని నేను చెప్పింది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి స్వభావికోయం ప్రళయ ఇది పౌరాణిక పదంతి పౌరాణికులు ఈ ప్రళయము ఇది స్వాభావిక ప్రళయము అంటే బ్రహ్మదేవ స్వభావ మాయా ఆ మాయచేతనం జరిగేటువంటి ప్రళయము కల్పార్థమునందు కలిగేటువంటి ప్రళయం ఏదైతే దానికి స్వాభావిక ప్రళయము అని పౌరాణికులు చెప్తూ ఉంటారు బ్రహ్మని లయాత్మక అమ్మయ్య అక్కడికది సిటిల్ అయింది ఆ బ్రహ్మదేవుని సర్వము విలీనమవుట అది స్వాభావిక పౌరాణికులు చెప్తారు పౌరాణికులు ఆత్మజ్ఞానం చేత సర్వ జగత్తు జ్ఞాన యొక్క చైతన్యంలో విలీనమైపోతుంది అనేది పౌరాణికులు చెప్పరు దాని గురించి ఎక్కువ చెప్పరు ఇదికే బ్రహ్మదేవుడు సృష్టించాడు మళ్ళీ బ్రహ్మదేవుడిలో విలీనమైపోతుంది అంటూ అది స్వభావ మాయా ఆ మాయాశక్తి నుంచి జగత్తు పుట్టింది మళ్ళీ మాయాశక్తిలో విలీనమైనది స్వభావో మాయా అది స్వాభావిక ప్రళయాన్ని పౌరాణికులు చాలా బలంగా వర్ణిస్తారు ఈ మధ్యకాలంలో ఇదిగో ప్రళయ వచ్చిస్తుందో అదిగో ప్రళయం వచ్చిస్తుందని వీళ్ళు పెద్ద గడబడి చేస్తూ ఉంటారండి ఇప్పుడు బ్రహ్మకుమారిస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఇంకొక పది ఏళ్లలోనో ఐదేళ్లలోనో ప్రళయం వచ్చేస్తోంది కాబట్టి ప్రళయానికి ముందే మీరేమో ఈ దేవతల పక్షాన్ని మీరు జారాలి లేకపోతే అసురుల పక్షాన్ని ఉంటే మీరందరూ నరకానికి పోతారు దేవతల పక్షాన్ని ఉన్నట్లయితే స్వర్గానికి వస్తారు ఆ దేవతలు ఎవరో కాదు మేమే చూడండి మమ్మల్ని మేమ తెల్లని చీరలని కట్టుకుని ఎలా ఉన్నామో మేమే దేవతలం కాబట్టి మీరు ఓ వక్షాలను చేరండి అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకసారి నన్ను పిలిచారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయమని కూడా పిలిచారు నన్ను సరే పిలిచారు ఏదో స్వీట్ ఏదో ఇస్తున్నారు నాకు నైబర్స్ కింద ఉండి వారు కొద్ది రోజులు అది ప్రేమతోటి లే వెళ్ళారు పవన్ పిలిచారు కదా అని వెళ్ళారు వెళ్తే సరే వచ్చాడు కదా అని చెప్పేసి ఫ్లాగ్ హాయిస్ట్ చేయబడి సరే ఇప్పుడు వాళ్ళు ఫ్లాగ్ హాయిస్ట్ చేయబడిన అంతమంది అలాగా బారుల తీరు నిలబడి నన్ను ఫ్లాగ్ హైజ్ చేయబడి నేను చేయను అంటే అది మర్యాదగా ఉండదు అది ఉదాహరణకి ఈవేళ సాయంకాలం అక్కడ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏదో సభ ఉంది దానికి రమ్మని నన్నేమో ఇంటికి వచ్చి చేశారు నేను రాను నేను అంటకంటే బిగుసు కూర్చున్నాను నేను అలా చేయొచ్చు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చేయనంటే కుదరదు సో అలాగా ప్రాగ్గా ఆస్టింగ్ చేశాను ఆ తర్వాత వచ్చి మీరు మాతో పాటు ధ్యానం చేయండి అని పిలిచారు నేనున్నాను నేను ధ్యానం చేస్తూ ఉంటానమ్మా అయినా తప్పే ఉన్నాయి మీతో పాటు ధ్యానం కూడా చేస్తానని వాళ్ళతో పాటు ధ్యానం కూడా చేశాను ఆ తర్వాత మరి ప్రళయం వస్తుంది ప్రళయానికి ముందు మీరు దేవతల పక్షాన ఉండాలా అక్కడ లేదా అంటే దేవతల పక్షంలోనే ఉన్నాను ప్రస్తుతానికి నేనే అనేదో చెప్పి తప్పించుకున్నా వాళ్ళు కూడా వదిలిపెట్టేశారు ఎందుకులే వీడు మనకి లాభం లేకపోతే సో ఇలాంటి ప్రచారం ఏదో చేస్తూ ఉంటారు సో ప్రళయం ఈ దీని మీద పుస్తకాలు రాసి బాగా డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేరు రెండు వేల ప్రళయం వస్తుందని అమెరికాలో పెద్ద దుమారం అమెరికాలో వాళ్ళు కూడా ప్రళయం వస్తున్న ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరో చెప్పారు బాగా ఎత్తైన చోట నిలబడి ఉన్నట్లయితే ప్రళయంలో జల ప్రళయమే వస్తుంది బాగా ఎత్తే చోట్లుంటే సేవ్ అవుతాము అంటే ఆ కొండ మీద ప్రాపర్టీస్ కొనుక్కుని అక్కడ బిల్డింగ్లు కట్టుకుని అలాగే ఎటువంటి వస్తుంది ఇక్కడ దాకా రాదు జలం అని వచ్చినా ఇంత దాకా రాలే సమిట్ అనేది ప్రాపర్టీస్ సో పౌరాణికులు ఈ ప్రళయం వచ్చే ముందు ఆయన వాళ్ళు కట్టి పట్టుకుని వస్తాడు గుర్రం మీద వస్తాడంటే కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అప్పటికే గుర్రం మీద కట్టి వస్తే ఈ ప్రళయం ఈ ప్రపంచం తిగులుతుంది అది చూడండి ఇంకా ఆలు హస్సులు వేసుకుని తిరిగి వస్తూ ఉంటే మీద కట్టి పట్టుకుని అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది ఏదో ఇలాగ స్వాభావిక ప్రళయం చెప్తూ ఉంటారు అది ఉన్నది కానీ దానికి భిన్నమైనది ప్రళయం టూ ఎస్ టూ టూ దానికి భిన్నమైనది బుద్ధిపూర్వక ప్రళయ బుద్ధిపూర్వక ప్రళయం అంటే బుద్ధిపూర్వకంగా ఏదో చేసేసేదని కాదండి జ్ఞానపూర్వక ప్రళయ ఇత్యర్థ ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుంటే ఆత్మ కంటే భిన్నంగా ఇంకా జగత్తు వేరే లేదు ఇప్పుడు జగత్తు ఏమైపోయింది ఆత్మలో లీనమైపోయింది అది బుద్ధిపూర్వక ప్రళయ ఇది ఎవరికి ఉంటుంది ప్రళయము బ్రహ్మవిధా బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఈ ప్రళయము ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఎందుకుందంటే బ్రహ్మవిద్యా నిమిత్తక బ్రహ్మజ్ఞానము నిమిత్తంగా బ్రహ్మజ్ఞానం కారణంగా ఈ ప్రళయము వారికి సిద్ధించినది అయమాత్యంతిక ఇత్యాచక్ష దీనిగా ఆత్యంతిక ప్రళయము పేరు అంటే వన్స్ ఫర్ ఆల్ టర్మనెంట్గా టైమ్లెస్గా ఈ సంసారం అనేది తొలగిపోతుంది టైమ్లెస్లీ సంసారం అనేది తొలగిపోతుంది అది మీరు ఇట్ ఈజ్ అనుభవపూర్వకంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక భావన ఒకటి జిడ్డుగా పట్టుకుని అది మిమ్మల్ని హింస పెడుతూ ఉంటుంది ఆ భావన ఎప్పుడైతే ఒక ఒక ఐడియా మీకు ఉంటుందో ఆ ఐడియా మిమ్మల్ని కూర్చొనివ్వదు విశ్రాంతిగా మిమ్మల్ని తిప్పుతుంది ఏమంటే ఆ విధంగా మనిషి ఐడియాస్ చేత తరమబడుతూ ఉంటాడు ఒక కొరడా పెట్టి కొడితే ఎద్దుని కొరడా పెట్టి కొడితే అది పరిగెడుతుంది మనిషి కూడా ఉంటాడు వాడిని ఆ విధంగా పరిగెట్టించిది ఒక ఐడియా అది లోపల ఉంటుంది ఆ ఐడియా కారణంగా వాడు వణికిపోతూ భయపడుతూ భయపడుతూ పరుగులు తీస్తూ ఉంటాడు ఏమంటాయి ఇప్పుడు ఆ ఐడియాని మీరు తీసేవతలు పారేశారనుకోండి వ్రే వ్రేళ్లతో సహా ఆ ఐడియాని వాషాఫ్ చేసేసారనుకోండి మీ సిస్టమ్ నుంచి అప్పుడు ఏమవుతుందో తెలిసినా మీరు ఫ్రీ అయిపోతారు మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంతే అంతకంటే వేరే మరి ఎందుకంటే మనము మనల్ని మనం కన్విన్స్ చేసి కూర్చున్నాం ఏమని నేను ఫలానా నేను పరిచ్ఛిన్నును నేను పుట్టాను నేను గిట్టుతాను నేను చచ్చిపోతాను నేను పుట్టాను ఫలానాప్పుడు పుట్టాను ఆ పుట్టాను అనే మాట నుంచి అమ్మ బాబోయ్ ఎంత పెద్ద సంసారం వచ్చి పడిపోతుందో నెత్తి మీదంటే సో వంశం గోత్రం కులం వర్ణం వర్గం మతం నేషనాలిటీ ప్రాంతీయత తర్వాత ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రపంచంలో ఎవరికి కష్టం వచ్చినా పర్వాలేదు కానీ వీళ్ళకి మాత్రం కష్టం రాకూడదు ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం చచ్చిపోకూడదు అనేటువంటి ఒక అర్థరహితమైనటువంటి ఆస్పిరేషన్స్ ఎంత స్ట్రక్చర్ వచ్చిందో చూడండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నేను పుట్టాను అనే అనే ఒక్క బిలీఫ్ నుంచి వచ్చింది ఇదంతా కనీసం ఆ బిలీఫ్ మనల్ని ఇంతల్లా పట్టి పీడిస్తున్నటువంటి సంసారాన్ని మనల్ని ఎత్తిమీరు పెట్టినా ఆ ఒక్క బిలీఫ్ అసలు వాట్ ఈజ్ ఇట్స్ ట్రూత్ అని వీడు ఆలోచించుకునే ఓపిడి కూడా మీరు కూడా అంతల్లా నొక్కేస్తూ ఉంటుంది ఆ బిలీఫ్ సపోజ్ యూ జస్ట్ ఇమాజిన్ యూ జస్ట్ ఇజ్ దీన్ని ఇట్స్ మెడిటేషన్ ఏటో తెలుసు అండి ఐఎమ్ నాట్ ది బాడీ జస్ట్ ట్రైట్ i am not the body winter change dalu i am suppose i am not the body then what danna ipudu nenu chinna list undu choodandi adantha kuda irrelevant ayipothundi asandarbham ayipothundi adhi inta danike asalu kichathlo dani chotey undu so manushi is bound by his ideas like like by clutching that anthe power untundi aa ideas సో ఆ ఐడియాస్ తోటే నేను పరిచ్ఛిన్నుడను నేను అల్పుడను నేను సంసారిని నేను సుఖిని నేను దుఃఖిని నేను పుట్టిన నేను మరణిస్తాను నాకు పూర్వజన్మం ఉంది నాకు తర్వాత జన్మ నేను పుణ్యాత్ముడను పాపాత్ముడను అని వీడు తన మీద వేసుకున్నటువంటి అధ్యారోపములన్నీ కలిసి వీడిని జీవుడుగా నిలబెడతాయి బ్రహ్మవిద్య అంటే ఏమిటో తెలుసు అండి ఏం బ్రహ్మవిద్య లోకంలో అన్నిటికంటే కష్టమైనది బ్రహ్మవిద్య బ్రహ్మవిద్య అంటే ఈ ఐడియాస్ అన్నిటినీ కూడా కాచి వడబోసి ఇప్పుడు చాణక్యుడికి కాళ్ళు ముల్లు పిచ్చుకుంటే ఆయన ముల్లు తీసి జాగ్రత్తగా పీకాడు పీకి ఒక కాళ్ళ వల్ల వేసి నూరేడు నూరి టీ పౌడర్తో పాటు ఈ పౌడర్ని కలిపి కాఫీలో దాన్ని నీళ్ళలో వేసి బాయిల్ చేసి వడపోసుకుని తాగేసి ఇంక ఈ ముళ్ళు ఎక్కడ ఉందని అడిగాడు